పరిశుధి పరిశుధి పరిశుధి ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పల్లక తండ్రి హేస నాయ నీకెంత వందల ఆలస్తో ప్రభావాల సమయంలో ప్రభా అయా చిన్న మందిగా చేరి ప్రభా అగా మీరు మా మధ్యలో ఉండండి వాక్యంలోను తండ్రి పాటల్లోనూ ప్రార్థనలోను ప్రార్థన అంశాలలోనూ ప్రతి విషయం మీద ప్రభావిజించి అయ్యా మీరు మహిమ పచ్చబడాలని అయ్యా ప్రార్థిస్తున్నాం ప్రభావ ఆ విధంగా మమ్మల్ని తీర్చిదిద్దండి ముఖ్యంగా వాక్యం ద్వారా మమ్మల్ని మీ వినివారి మాత్రమే ఇంటి వాళ్ళ కాకుండా మమ్మల్ని మేము సరి చేసుకుని దాని ప్రకారం జీవించే వాళ్ళగా ఉండండి ప్రభావి అనేకమైన సార్లు ప్రభావరి ద్వారా చెప్పారు ప్రభా ప్రభు ప్రతి వాడు పట్ల రాజ్యంలో ఒక అని అయా అయా హృదయాలు పెదవులతో మేము ఆలాదిస్తున్నామో మా హృదయాలు మీకు దూరంగా ఉన్నాయో भा सरी चुस्क अनण सरीद्ने అయాని చెంతకు రావడానికి అనుగ్రహించమని ప్రార్థన చేయొచ్చు తండ్రి ముఖ్యంగా ప్రభా ఇంతకాలం ప్రభా ప్రార్థిస్తున్న ప్రతి అంశంలో మీరున్నారు తండ్రి మీకు ఎంత వంద విజయాన్ని అనుగ్రహించారు చాలా విషయాలు విజయారు అభిమాకు ప్రభా అదిగోనైనా మా కన్నులకు కనపడింది తండ్రి అయ్యా మాకు అర్థమైంది తండ్రి ప్రభా ఇక ముందు కూడా మీరు ఆ విధంగా నడిపించమని ప్రార్థన చేయొచ్చున్నాం ప్రభా ఈ లోపంలో ముఖ్యంగా ప్రభా శారీరక బలహీనతలు అయా మరికరకాల తెగుళ్ళు రోగాలు వస్తున్నా గానీ ప్రభా అని ఉచితంగా మమ్మల్ని అందరినీ అయ్యా పోషిస్తున్నందుకు నీకు ఎంతో వందనాలు ప్రభా అంతో వందనాలు రక్షిస్తున్నందుకు మీకు ఎంతో వందనాలు తండ్రి ఇక ప్రభా మీరు మమ్మల్ని నడిపించమని ప్రతి విషయంలో మీ సహాయంగా దామని ఏమని అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె పాట పాడుకున్నా స్థుతి పాత్ర namo shree paadru danaa ashadaa yesayya haarya damanti jeeve devabhumi namaraadanati jeeve yem kumbhakhaya namo shree paadru danaa yesaisha jeevaakhyena paravashamu ఆత్మకు ఆహారమే ఏ పరవచేనా ఆత్మకు ఆహారము ఏనా పాదములూ దీపము ఏ వాచములసు దీపము na stuti patradah na radana sukheyo bhudavaya na radana sukheyo bhudavaya na stuti patradah na heyayo ఆశ్రయమూకృేణ ఆత్మకు అభిషేకము ఈ కృపేణ నీకృపేణ ఆత్మకు అభిషేకము హీకృపేణ జీవనదానం కృపణ కృపయే నా జీవనాదర నా స్థిర తీర్వయ్యా నారా దిగవైయా పాత్రృాయ సౌందర్యం పరిపూషా కే సౌందరూ ఋషలే పరిపూషల కరిపోతా राजे सकल्यम ऊं हे परिपूर्णता राजे सकल्यम ऊं हे परिपूर्णता राजे सकल्यम ऊं सदा स्तुति पात्रदा नमो नमो यत् परम् देवं सुभवैया आराधनाते You are beautiful, my beautiful father, my beautiful father, my beautiful father. Hallelujah. Hallelujah, you're welcome. Thank you, brother. Uh, uh, uh, ravi, brother, I'm here. Vijayakarman, I'm here. I'm here to share my story. హలో పెట్టి ప్రేయర్ చేశాను సరే అదే అదే నేను మ్యూట్ లో పెట్టి ప్రేయర్ మొత్తం చేసేదాన్ని చిన్న ప్రేయర్ చేస్తాను పరిశుద్ధుడమ్మా తండ్రి మీకు వంద నెల దివం గల దేవ పరిశుద్ధమైన దేవ తండ్రి పవిత్రమైన దేవ ఈ ఉదయకాల సమయంలో మాకు ఇచ్చినందుకు అయా వాక్యమును తండ్రి ప్రభావం వివరించవచ్చు తండ్రి నేను కేవలం మీరు మాత్రమే తండ్రి మా నోటి నిన్నే మాటగా ఉంచుందని అయ్యా నన్ను నీ సులువచాట్ ను మరుగుపరుచుకుని సత్యము నాయన బోధించుకుందని మాకు సహాయం చేయమని మాకు ఏదైతే అవసరం ఉందో ఆహారం ఉన్న దయచేనా ఏ తండ్రి అబ్బండి మొదటగా మనము యాకోబు పత్రిక నాలుగో అధ్యాయము ఆరు నుంచి చూద్దాము ఆయన ఎక్కువ కృపనిచ్చును అందుచేత దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు కృప అనుగ్రహించను అని లేఖనము చెప్పుచున్నది ఏడవచనం కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాని ఎదురించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును ఇక్కడ కృప గురించి మాట్లాడుతున్నాడు అపవాదిని ఎదురించడం గురించి దేవుడు వివరించి ఉన్నాడు అయితే ఇక్కడ చూసినట్లయితే సేమ్ ఇదే మొదటి పేతురు ఐదో అధ్యాయం ఒక్కసారి చూద్దాం రెండు సేమ్ అండి మొదటి పేతురు ఐదో అధ్యాయము ఆరో వచనం నుంచి చూద్దాము దేవుడు తగిన సమయం మిమ్మల్ని హెచ్చరించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండడి ఐదో వచనం చూద్దాం మీ మీరు పెద్దలకు లోబడి మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్థాను అస్త్రము ధరించుకుని అలంకరించుకున్నది దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించు తివచనం నిబరమైన బుద్ధి గలవారా నెలకుగా ఉండు మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహం వలే ఎవరైనా మిరంగుదా అని తొమ్మిదవ క్షణం లోకమందున మీ సహోదరులైనందు ఈ విధమైన శ్రమలు నెరవేరుచున్నామని ఎరిగి విశ్వాసం మందు తిరులై వాణిని ఎదురించుడి ఇక్కడ చూసినట్లయితే మనకు యాకోబుల్లో ఇదే రాసుకుంది తిరుపురు ఐదవ అధ్యాయంలో కూడా ఇదే రాయబడింది అయితే నేను ఇక్కడ గమనించింది ఏంటంటే ఇది కేవలం ఈ మధ్య కాలంలో నా జీవితంలో జరిగిన విషయం ని ఆధారం తీసుకొని నేను చెప్తాను ఎందుకనంటే నేను ఈ వాక్యం గత వారం నుంచి ఎందుకు అంటే ఇక్కడ పెన్ను పెట్టడం వల్ల అనుకుంటాను ఇది తీయగానే ఇదే వస్తుంది దీన్ని కనీసం ఒక పది నిమిషాలు అట్లా ధ్యానిస్తా ఉన్నాను ఇది ధ్యానిస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటనంటే ఈ ఐదవ వచనంలో ఐదో అధ్యాయము ఐదో వచనంలో పేతడు మొదటి పేదడు ఐదో అధ్యాయం ఐదో వచనంలో మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు వస్త్రమును ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకునడి చూడండి మనల్ని మనము అలంకరించుకుంటూ ఉంటాము మన జీవితంలో చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకు అంటూ ఒక యూనిఫామ్ ఇవ్వబడుతుంది దాన్ని బట్టి చెప్పవచ్చు వీళ్ళు పలానా స్కూల్ అని గవర్నమెంట్ స్కూల్ అయితే ఒక కాకి యూనిఫామ్ ఉంటుంది దాన్ని బట్టి వీళ్ళు గవర్నమెంట్ స్కూల్ అని చెప్పొచ్చు లేదా వైట్ షర్ట్ బ్లూ షర్టు ఇట్లుంటుంది పోలీస్ వాళ్ళకి కాకి యూనిఫామ్ ఉంటుంది నేవీ వాళ్ళకి వాళ్ళకి ఒక సపరేట్ డ్రెస్ ఉంటుంది ఆర్మీ వాళ్ళకి ఒక సపరేట్ గా ఉంటుంది ఆ యూనిఫామ్ ని బట్టి మనము వాళ్ళు ఎవరని గుర్తించడం జరుగుతుంది వీళ్ళు ఫలానా వ్యక్తులు మనము క్లియర్ గా చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ ఈ ఐదో వచనంలో దీన మనస్సు అని వస్త్రము ధరించుకొని మిమ్మల్ను అలంకరించుకొని దీన మనస్సు అని వస్త్రము దీన మనసు అనేది ఒక వస్త్రం అట్లంటే మరి ఎన్ని వస్త్రాలు ఉండొచ్చు దినమనసుకు అని ఒక ఆ దీనమనస్సు అన్న పేరుకి ఒక వస్త్రం అని అంటే మరి పాపానికి కూడా ఒక వస్త్రం ఉండి ఉండొచ్చు కదా అబజ్ఞనం అనే వస్త్రం ఉండి ఉండొచ్చు కదా దొంగతనము వ్యభిచారం అనే ఒక వస్త్రము ఉండే ఉంటది అయితే దేవుడు ఈ వస్త్రాలు కాదు దీన మనస్సు అనే వస్త్రం మీరు ధరించుకునుడి ఆ దీన మనస్సు అనే వస్త్రము ఏ విధంగా దాన్ని మనం ధరించుకోవాలి అది ఎలాగుంటుంది మనస్సుకి దీనత్వం అనేదే దీన మనస్సు మనసు ఎప్పుడు తగ్గించుకొని ఉంటుందే అదే దీన మనస్సు కానీ మన క్రైస్తవులందరము మనం చేసేది ఏంటంటే మనము ఎదుటి వారు పెద్ద వ్యక్తుల్లో డబ్బున్న వ్యక్తుల్లో నాలెడ్జ్ గల వ్యక్తుల్లో లేకపోతే ఆఫీసర్లో వాళ్ళ ఎదుట మనము తగ్గించుకొని దీనత్వముగా కనబడతాం అదే మనకు క్లోజ్ గా పరిచయం ఉన్న వ్యక్తి దగ్గర దీనంగా గడపడానికి ఒకసారి ట్రై చేయండి చేయలేము మన ఇంట్లో మన భార్య దగ్గర మనం దీనంగా ఉండగలుగుతామా అలా చిన్న మిస్టేక్ చేస్తే ఊరుకోలేము పిల్లల దగ్గర దీనత్వంగా ఉండగలుగుతామా తల్లిదండ్రుల దగ్గర దీనత్వంగా ఉండగలుగుతామా ఇక్కడ ఏమన్నాడంటే ఎదుటి వాణి ఎడల అంటే ప్రతి నీ ఎదుటి పడిన నీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరి ఎడల ఆ దీన మనసు ధరించుకోవాలి వారి నుంచి నీకు కొన్ని ఇబ్బందులు కలగొచ్చు అవసరమయమున్నా నువ్వు దీనుడు వాళ్ళని గుర్తించి దీన మనస్సు కలిగి తగ్గించుకోవాలి ఒక కోపము రేపే విషయం వాళ్ళు ఎదుటివారు వారు మాట్లాడినప్పుడు నువ్వు దీనుడు అయిపోవాలి కాని మనం కాము దీనత్వం ఎవరి చూపిస్తామంటే మనం దీనులో నిరూపించుకోవడానికి ఆ రోడ్డు మీద ఉన్న మరీ బట్టలన్నీ చినిగిపోయి ఆహారం లేకుండా ఉంటే ఆ వ్యక్తిని చూసి మనము ఒక ప్యాకెట్ అన్నం ఇచ్చి దీని మనం కూడా దీనులమే మంచి వాళ్ళమే అని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తాం అదే మంచి బట్టలు వేసుకొని హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోలేని పరిస్థితుల్లో ఆయన వేషధారణని చూసి మనం దీనిలో గాము తగ్గించుకోము వాళ్ళకి మనం హెల్ప్ చేయము ఎందుకంటే అతను మంచి బట్టలు వేసుకున్నాడు కదా మంచిది టిప్ టాబ్కున్నాడు కదా కానీ ఆయన జీవితంలో ఆయన ఎన్ని అనుభవిస్తుండొచ్చో అది గుర్తించము ఒకవేళ తెలిసినా కూడా చేయలేము మనం అది మన మానవ నైజముగా ఉండిపోతుంది కాబట్టి దేవుడు అన్నాడు ఎదుటివాని ఎడల ఈన వస్త్రములు ధరించుకొని అలంకరించుకొనుడి చూడండి మనల్ని చూడంగానే ఇతను దీనుడు అని ఎదుటి వారు ఉదాహరణలు ఎందరో ఉన్నారు మొదటగా క్రీస్తు కనబడతాడు మనకి ఆయన భూము దీనత్వం అండి ఆయనను తన్నుతే దీనత్వము ఆయన వస్త్రములు మొత్తం గుంజేస్తే దీనత్వము అదే ప్లేస్ లో నిన్ను నన్ను పెట్టి నా వస్త్రాన్ని తీసేయండి దీనంగా ఉంటాను నా మీద ఉమ్ముదేయండి దీనంగా ఉంటాను అభులేమో నాకు మాదిరిక ఉండండి నన్ను పోలి నడుచుకోండి ఈ దీన వస్త్రములను ధరించుకొని అలంకరించుకొని అని ప్రభువేమో మనకు ఇవన్నీ చెప్తున్నాడు కానీ మనమేమో పై రూపాలు చూసి లేదనంటే మన మాటలతో పొగిడే వారిని చూసి వారి ఏడల కృప చూపే వారంగా కలిగి ఎంతో వేస్తాం కానీ అసలైన మనుషులకు మనము నేడు చేయలేని పరిస్థితిలో ఉంటున్నాం కాబట్టి ఇక్కడ ఇక చూడండి ఈ మొదటి పేతులు ఐదో అధ్యాయం ఐదవ వచ్చినంలో దీన మనస్సు అను వస్త్రము ధరించుకుని మిమ్మను అలంకరించుకునుడి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును చూడండి ఎవరికైనా ఈ కృప అనుగ్రహిస్తాడంటే నువ్వు దీనత్వం అనే వస్త్రం ధరించుకుని ఉందామా నీకే నువ్వు పాపం వస్త్రం ధరించుకున్నాడా దేవుడు నిన్ను ఎదిరిస్తాడంట నిన్ను అసహించుకుంటాడంట అసలు నువ్వెవరో తెలియదు అన్నట్టుగా చేస్తాడంట దేవుడు ఎవరిని ఎదిరిస్తాడు దేవుడు అపవామిని కదా మరి నిన్నెందుకు ఎదిరిస్తాడు అహంకారం గర్వం ఇటువంటివన్నీ జీవితంలో కలిగి కలిగి ఉన్నప్పుడు నిన్ను దేవుడు నిన్నీద కృప చూపించలేడు అన్ని ఉండొచ్చు పర్వాలేదు అన్ని జీవితం ఉండొచ్చు కానీ ఎదుటివాణి ఎడల నువ్వు ప్రేమ లేకపోతే హీనత్వం కలిగి ఉండలేకపోతే ఆ కృప అనేది వారికి చూపకపోతే నా విషయంలో కొన్ని ఎన్నో సంఘటనలు నేను చెప్పాలనుకోవడం లేదు కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఎన్నో సార్లు ఎంతో మంది వస్తా ఉంటారు నన్ను అడుగుతా ఉంటారు నాకు తెలిసిన వాళ్ళు ఏందబ్బ ఈ బ్యాక్ అందరు మీకే తెలుగుతారు ఎవరికి వెళ్ళగరు ఎప్పుడు చూడు ఒక ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అంటే నువ్వు ఎందుకు గమ్మున లేదండి అని చెప్పవు ఎందుకు ఇస్తా ఉంటావు ఎందుకు వస్తుంది కనబడితే వాళ్ళకి పోయి భోజనం పెడతావు అని అడిగినప్పుడు నేను నేను ఒకటేమంట అంటాను ఈ డబ్బు ఉన్నది నేను ప్రభు గారు రేపు రూపాయలు అని దేవుళ్ళతో అడిగానా పెట్టాడు వాళ్ళకి ఏమని నాకు తెలీదు ఈ ఫిఫ్టీ రూపీస్ ఆయనే ఈ హండ్రెడ్ రూపీస్ ఆయనే ఈ భోజనం వాడిదే నన్ను ఎంతో మంది ఈ విషయంలో బ్రెయిన్ వాష్ చేయాలని ఎన్నో సార్లు ప్రయత్నించారు బ్రదర్ అట్లా కాదు నువ్వు ఇట్లా కాదు అసలు తప్పు కరెక్ట్ కాదండి అయ్యా నాకుందరి కొద్ది డబ్బులు దాంట్లో ఏదో చేస్తున్నాను ఏదో చేస్తున్నాను ఏదో చిన్నది చేస్తున్నాను ఈ విషయంలో బ్రెయిన్ వాష్ చేయకండి అది మామూలుగానే నాకు రాదు హెల్ప్ ఉద్దేశాలే లేవు అటువంటి నాకు ఎక్కడో ఒకసారి ఆ నేచర్ అస్తుంది దాన్ని ఎందుకు చెడగొడతారు దాన్ని మాత్రం నేను మార్చుకోలేను ఒకవేళ నా పరిస్థితి అదే అయితే నేను కూడా అదే కోరుకుంటాను కదా ఎవరైనా నాకు కాబట్టి ఈ దీన అనేది మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి అయితే నేను ఈ వాక్యాన్ని చదువుకుంటూ ఈ వారం నుంచి చదువుకుంటూ ప్రభు నేను ఆ దినాన ఒక రోజు ఈవినింగ్ టైమ్ లో వెళ్ళి ప్రేయర్ లో కూర్చున్నానండి కూర్చొని కరెక్ట్ గా ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్ ప్రేయర్ చేశాను ఆ సెవెన్ ఎయిట్ ఏడుస్తూనే ప్రేయర్ చేసుకున్నాను ఏడుస్తూనే ప్రేర్ చేసుకున్నాను ఏమన్నా చేసే ఈ తీన మనస్సు నువ్వు నేను ఈ నుంచి చదువుకుంటున్నాను నాకు ఈ తీన మనస్సునివ్వు నాకు ఈ తగ్గింపు జీవితం నువ్వు ఈ నేను లోబడే మనస్సును నాకు ఇవ్వు నేను ఎందుకు నాకెందుకు కోపం వస్తుంది అని నేను ప్రేర్ చేసుకున్నంత సేపు ఏడ్చను చాలా తృప్తికరంగా ఉంది ఆ ఏడెనిమిది నిమిషాలైనా కూడా తృప్తికరంగా ఉంటే నేను అప్పుడే ఇట్లా బయటకు వచ్చానండి బయటకు వచ్చి నేను హాల్లో కూర్చొని బెడ్రూమ్ వచ్చి హాల్లో కూర్చుని ఇలాగున్నాను అపవాది నా పక్కన ఉన్నాడు అని నేను గుర్తించలేకపోయాను వాన్ని ఎదిరించుడి అని అంటే నేను అక్కడ ఓడిపోవడం జరిగింది నేను అంగీకరిస్తున్నాను నేనేం దైవ కాదు నేనేం గొప్ప వ్యక్తిని కాదు లేకపోతే కొన్ని గొప్ప మాటలు చెప్పడానికి వాక్యాన్ని ఎంచుకోలేదు ఏం జరిగిందంటే మా నాన్నగారు నేనిద్దరం మాట్లాడుతూ ఉన్నాం అయితే మా మిస్సెస్ క్యారింగ్ అని మీ అందరికీ తెలుసు ఆ సమయంలో నేను నాన్న నెక్స్ట్ మంత్ ఒక కృతజ్ఞత మీటింగ్ పెట్టుకోవాలి ఈ కరోనా నుంచి దేవుళ్ళు కాపాడాడు అట్లే అమ్మాయి కూడా ఇప్పుడు ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ సెవెంత్ మంత్ ప్రేయర్ మీటింగ్ పెట్టుకోవాలి అన్నాను ఒక్క సెకండ్ లైన్ మేడం హలో అయితే ఇక్కడ అప్పుడు మా నాన్న పెట్టుకో మంచిదే ఆయన ఏందని అంటే జీవితం కలిగి ఉన్న వ్యక్తి మా నాన్న మా నాన్న బ్యాప్టిజం తీసుకున్నాడు కానీ అతనికి లోతైన రక్షణ అనుభవం కాని దేవుని పట్ల ప్రేమ గానీ ఇవన్నీ లేవండి అయితే ఆయనతో నాకు నాన్న ఇట్లా పెడు చేద్దాం అనుకుంటున్నాను మంచిది మంచి నిర్ణయం తీసుకున్నావు దేవుడు కాపాడినాడు అన్ని చేసినాడు ఏం పర్వాలేదు అని చెప్పడం జరిగింది అయితే ఆ టైంలో నేను అన్నను పలానా వ్యక్తి మీద పిడుస్తున్నాను అన్నను ఇంకా అతని మా నాన్న తులు నుంచి వచ్చిందండి సాధన ఇంకా ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడటము అతని కోపం అంతా చూపించడం జరిగింది ఆ టైంలో నేను ఎదిరించానంటే నేను రక్త మాంసముల మీద ఎదిరించాను గానీ నేను అప్పుడే ప్రేరణ చేసుకొని రావడము ప్రభావ కోపం ఆవేశం తీసే అనడము అవన్నీ మర్చిపోయి నేను కూడా మాటలు చెప్పాను నేను కూడా ట్టాను బూతులు కాదు ఎదిరించాను ఎవరిని ఎదిరించాను మా నాన్నని ఆ సాతనని ఎదిరించడం మర్చిపోయాను ఎప్పుడైతే మనం దీనత్వం కలిగి ఉంటామో ఆ కృప అనుగ్రహిస్తాడు ఆ కృప మనకున్నది అనుకోండి అప్పుడు మనం అపవాదిని ఎదిరించవచ్చు ఎదుటి ఎడల దయా జాలి కరుణ చూపించవచ్చు క్రీస్తు ఏ విధంగా అయితే మన మీద దయా జాలి కరుణ చూపించాడో అదే విధంగా మనం ఎదుటివారి ఎడల ఆ దీనం వస్త్రం ధరించుకొని అది అలంకరింపబడితే మనం ఆ విధంగా చేయగలుగుతాము అప్పుడు క్రీస్తు మనకు ఇదిగో నా కృప ప్రియమైన బిడ్డ ఇదిగో నా కృప నీకు ఇస్తున్నాను ఎందుకంటే నువ్వు దీనుడవి ఎన్నో శ్రమలు అనుభవించిన క్రీస్తు దీనత్వంగా ఉండిపోయాడు ఎన్నో శ్రమలు అనుభవించిన యువసేపు గారు దీనుడు ఎన్నో శ్రమలు అనుభవించిన శిష్యులు వీళ్ళందరూ కలలో దీనులైపోయారు తగ్గించుకున్నారు కానీ మనం లేటు నేటి దినం వేషధారణను చూసి లేదన్నంటే మనకి ఇష్టమైన వారి ఏదన్న మాత్రమే దీమత్వం కలిగి ఉంటాం అప్పవారిని హెదిరించలేకపోతున్నాం అప్పుడే ప్రేరు చేయడం ఏంటి అప్పుడే గొడవ జరగడం ఏంటి కాబట్టి మనము ఎంత ప్రేర చేసినా ఎంత వాక్యం చదివినా అది మన హృదయంలో నాటబడకపోతే అదే విధంగా జరుగుతుంది నేను చాలా బాధపడ్డాను చాలా అంటే చాలా నేనే ప్రేర నేనే ఎందుకు ఇట్లా ఆయన అంటే ఆయన అంటే దండ జీవితం జీవిస్తున్నాడు నులివేచ్చని స్థితిలో ఉన్నాడు ఆయనకు తెలియదు నేనే అడ్రసి బ్రహ్మాస్ట్రేను అది ఆ విధంగా జీవితంలోకి ఎంటర్ అవుతా ఉంటది చిన్నదే ట్రాప్ చేసేస్తాడు ఇప్పుడే ప్రేయర్ చేసావు కదా ఇప్పుడే దేవుణ్ణి సంతోషించావు కదా ఇదిగో నేను పక్కనే ఉన్నా అంటాడు అపవాదని ఎదిరించమని చెప్తున్నాడు కృప ఆయన కృపను మనం ఆశ్రయంగా తీసుకొని దీనవస్త్రం ధరిస్తే ఖచ్చితంగా అది అలంకరింపబడిందని ఏ విధంగా తెలుసుకోవాలి దుర్ లేదు తెలియదు గాని ఎదుటి వారు చెప్పాలి ఆయన నిజమైన క్రైస్తవుడు క్రైస్తవుడు కాబట్టి ఈ విధంగా సహాయం చేయగలిగాడు క్రైస్తవుడు కాబట్టే ఉప్పు వేసినట్లు సమాధానకరమైన మాటలు మాట్లాడాడు ఆయన మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది ఆయనతో కాసేపు గడపాలనిపిస్తుంది అని మన పొరుగు మన బంధువులు అనుకోవాలి మన వెల్ అనుకోవాలి వాళ్ళ వ్యక్తిని ఒకవేళ మిస్ అయిపోయాం అనుకోండి వాళ్ళు దుఃఖిస్తారు అబ్బా ఇట్లాంటి మనిషిని చూడలేదు అటువంటి సాక్ష్యాలు ఎన్నో అయినా ఆ వ్యక్తి లేకపోతే అసలు నిజంగా ఎంతో కోల్పోయినట్టుగా ఉంది అని అటువంటి జీవితం మనం కలిగి ఉండాలి అయితే ఈ ఉద్దేశం ఏంటనంటే మనం దీన మనస్సును ధరించుకోవాలా ఎదుటి ఎడల ఎదుటి ఎడల దీన మనస్థలంటే ముఖం మొత్తం మార్చుకొని ఎదుగుని తగ్గించుకున్నానంటే ముఖం మొత్తం కష్టంగా చెమటలు లేకపోతే అన్న అన్ని చేతులు తట్టుకోవడం అధికారులు దీన మనస్త ఇతరులను ప్రేమించగలిగినప్పుడు మీ జీవితాన్ని బట్టి ఇతను దేవుడా కాదు తెలుస్తుంది అది హృదయ సంబంధం అనేది సంబంధమైనది అది శరీరానికి పై రూపానికి వస్త్రము కాదు అది కేవలము మనసుకు సంబంధించినది దేవుడు ఆరో వచ్చినం దేవుడు కఠిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్ బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఇక్కడ కూడా దీన మనస్సులై ఉండు రెచ్చింపబడాలంటే దీన మనస్కుడు బై నిన్ను ప్రభు హెచ్చింపబడాలంటే నువ్వు తగ్గించుకుని ఉండాలి మొదటిగా నువ్వు తగ్గింపబడితేనే కదా హెచ్చింపబడిది లేదు నేను హెచ్చింపబడి ఉన్నాను నేను అన్ని స్థానంలో కరెక్ట్ గానే ఉన్నాను అనంటే పరలోక రాజ్యంలో నీ స్థానం ఏంటి ఇక్కడ హెచ్చింపబడి గర్వం ఎప్పుడు మన పక్కనే ఉంటది కాచుకొని ఉంటది పాపం ఎప్పుడు మన పక్కనే ఉంటది పవిత్రుడు ఎవరయ్యా అనంటే ఆ దీనుడే ఆ దీనుడైన లాగరే ఆ దీనుడైన క్రీస్తే పవిత్రులు పవిత్రుడికి మాత్రమే ఆ పడలోక పట్టణం దొరుకుతుంది ఆ దీన మనకు కలిగి మనం నిత్య జీవితాన్ని చేపట్టే వారంగా ఉండాలి అన్నీ ఉన్న ప్రేమ లేకపోతే వాళ్ళకి ఏమి లాభము ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి మనం ఆ వస్త్రం ధరించుకొని దేవుని మహిమపరిచే విధంగా ఆయన చేతికి తగ్గించుకొని మనము హెచ్చించినట్లుగా మనం ఉండాలి అదే విధముగా ఇక్కడ చూడండి ఆ పదవ క్షణంలో వాణిని ఎదురించుడి వాళ్ళంటే గర్జి సింహం పోలే వస్తాడంట ఎప్పుడైతే నీకు మాత్రమే వస్తుంది అది దొంగ జీవితం కలిగిన వాళ్ళకి లేదు వాళ్ళకి ఎప్పుడు వాడు రక్షణ ఇస్తాడు ఆరోగ్య చేస్తాడు వాళ్ళకి కావాల్సిన సదుపాయాన్ని అన్నింటిని ఏర్పాటు చేస్తాడు ఎప్పుడైతే దేవుణ్ణి కలిగి ఉంటావో దేవుణ్ణి ఆధారపడి ఉంటావో నీలమైపోయి ఉంటావో దేవునితో సంబంధం కలిగి ఉంటావో దేవుణ్ణి ప్రేమిస్తూ జీవిస్తూ ఉంటావు దేవుడు లేకపోతే నా జీవితం వ్యర్థం నీకు తెలిసిపోతూ ఉంటుందో అప్పుడు మాత్రమే అపవాది నీ దగ్గరకు వస్తాడు ఎప్పుడు నీ పక్కనే ఉంటాడు ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ అవర్స్ ఏ విధంగా ఈయన ఆలోచిస్తున్నాడు ఏ విధంగా ట్రాప్ చేయాలి ప్రతి రోజు వస్తాయి ఆ ట్రాప్ తప్పించుకోవాల ఎంతో మందికి కొంతమందికి హెల్ప్ చేసినప్పుడు అది మళ్ళీ ఇస్తానని చెప్పి ఈయనప్పుడు ప్రభావిం చేయాలి ప్రభావిని నేను కట్టాల్సి వస్తుంది వాటి నేను కట్టాల్సి అన్నప్పుడు దేవుడు మా వాక్యం ద్వారా ఏ విధంగా మాట్లాడుతాడు అంటే నీకు హాని చేయు అనే దయ కలిగి సహించు ఓర్చుకో కీడుకు ప్రతికీడు చేయకు మేలు చేపక్షలు చేయించు ఇటువంటి వాక్యాలు అనేక మార్లు మనం మనం ఎప్పుడైతే మనసు చెప్పి ఆయనకు చెప్తామో మనకు దేవుడు మాట్లాడేవానిగా ఉంటాడు కాబట్టి మనం దీన మనస్తాన వస్త్రం కూడా మన జీవితంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ గా నాకు దేవుడు బయలుపరచడం జరిగింది దేవుడి కొద్ది మాటలు జీవించులుగాక కలవం చాలా చెప్పారు దీని మనసు ఎట్లా ఉంది దేవునికి కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి అని అంటారు దేవుడు ఇలా ఎంతో ఉన్నతమైన స్థానాల నుంచి మరి ఈ లోకంలో దీనుడుగాను ఏమీ లేనివాడు గానో ఈ లోకంలో వచ్చి ఒక సాధారణమైన మనిషి జీవితాన్ని జీవించి ప్రతిదీ మనిషి ఏ విధంగా ఉండాలో మాదిరికరంగా నేర్పించి చూపించి కానీ ఈ రోజు మనకి అటువంటి అలవాటు అటువంటి సహవాసం అటువంటి నేర్పించేటువంటి పద్ధతులు లేకపోవడం వల్లే మనం కొంత దాని నుంచి తప్పిపోయేమనిపిస్తుంది ఎందుకంటే లేఖనాల్లో ఒక మాట ఏమి బాలుడు నడవలసిన తరువాడికి నేర్పించాలి ఎవరు నేర్పించాలి తల్లిదండ్రులు నేర్పించాలి ఆత్మీయ గురువులు నేర్పించాలి ఆత్మీయ తండ్రి దగ్గర తల్లిదండ్రులు నేర్పించాలి హాస్టల్ ఆ విధంగా నేర్పించకపోవడం మనం కొంత దారి తప్పుతున్నామని అనిపిస్తుంది కొంత ఎందుకంటే ఇంకా మనం చిన్నపిల్లల లాగా నిదుగుతా ఉన్నాం పావులు అనేక సందర్భాలు అంటారు ఇంకా మీ పసిపిల్లలా పాలుదాగేవారు లాగానే ఉన్నారు అని ఆయన ఆ రోజులు అంత పరిచర్ చేసి కూడా కాబట్టి మనకి కొంత గ్యాప్ అనేది రావడానికి మనం తెలిసినా కూడా వాక్యాన్ని ఒక్కోసారి ఫాలో అవ్వలేకపోవడానికి కారణాలు మన ఎటువంటి సహవాసంలో ఉన్నాయనేది కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి అయితే దేవునికి కలిగిన ఈ మనసుని మనం కలిగి ఉండాలి దేవుడు ఆ విధంగా ప్రతిదీ మాదిరికరంగా ఉన్నారు అటువంటి దేవుని మనసు గురించి మీరు చెప్పినట్లు మీకు ఎంతో అందనండి బైజలర్ వెళ్ళిపోదాం సార్ ఎవరైనా అయ్యారా దేస్తాను తర్వాత మీరు చేసి లాస్ట్ లో ఎవరు చేస్తే పెన్ ఇవ్వండి పరిస్థితి నైనానికి ప్రభా అయా మంచి మాటతో ప్రభా ఆయా మంచి ఆత్మీయ ఆహారంతో ప్రభా ఆయా మేడలతో మా తృప్తిపరిచిన విధానాన్ని బట్టి ప్రభా లో ఒక సాధారణమైన మనుషుల ఒక దీనిలో ఆయా మీ అయా నేను అంత దెబ్బలు కొట్టినా కూడా ఆయా వీపు మీద కుద్దిన పిడి గుద్దులు కొరడా దెబ్బలతో కొట్టినా అంతంత పెద్ద పెద్ద మేకులు కూడా ఒక్క మాట కూడా ప్రభా మీరు మాట్లాడలేదు కోపం అనేది మీలో రానే రాలేదు అసహనం అనేది రానే రాలేదు ప్రభా అదే మేమైతే ప్రభా ఆ విధంగా ఉండడం అనేది మా కష్టతరంగానే ఉంది కానీ అయ్యా మీరు చూపించారు ఆ మాదిరి మీరు చూపించారు మార్గం ప్రభా మీరు చూపించారు ఆ దీనత్వం ప్రభా ఇంకను ప్రభా అడుతున్న కూడా చూసి గురించి ఆడవద్దు నిధులు పడుతుంది తండ్రి చిత్తం మీ గురించి పిల్లల గురించి ఆడమని చెప్పారు ప్రతిదీ ఒక మాదిరికరంగా మనుషుల గురించి మీరు ప్రయాసపడ్డారు తండ్రి రక్షించాలని తపన పడ్డారు తండ్రి ప్రభావాన్ని అపార్థం చేసుకుని అర్థం చేసుకోలేక ప్రభాని వద్ద రాలేక స్థితిలో ప్రబాదాన్ని ఉందా మేము యతో ప్రభా మమ్మని క్షమించి అయ్యా రక్షించి అయ్యాని హస్తాము తీసుకోమని ప్రార్థనించవచ్చు తండ్రి ఎందుకునైనా ప్రతిదిన మీరు ప్రభావ వాక్యం ద్వారా మమ్మల్ని అయ్యా అంబరులు పరుస్తున్న విధానాన్ని బట్టి మీకు ఎంతో వంద ప్రభా లక్ష్మి ప్రభా ఒక రోజైనా మీ వాక్యాన్ని వెనకపోతే అయ్యా ఒక రోజు కూడా ప్రభా ఈ విధంగా సాహసాన్ని ఉండలేకపోతే దూరం అయిపోతే పాపంలో పడిపోవడం చాలా ఈజీ అవుతుందండ్రి కాబట్టి చిత్తబెత్తి ప్రభావితం కొంతకాలం ఏ విధంగా సాగిపోవడానికి దయచేయండి మీ కృష్ణ అనుగ్రహించండి ప్రభావి రోజు రాలేని వారికి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి కూడా ఇంకొక అవకాశాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాం రాలేకపోతున్న వారు ప్రభా పరిపాట్లలో ప్రభా ప్రభా మరి బాగా బిజీ అయిపోయిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నిజమైతే ఎక్కడున్నా వారు ప్రభా నిలు మార్చమని ఆ విధంగా మీరు ఏర్పరచుకోమని వాళ్ళని ప్రార్థించాను దాని రైతులు నైనా ఇంతకాలం ప్రభావి రెగ్యులర్ గా వచ్చిన ఈ రోజు రాలేకపోతున్నావు అంటే అయా ఈ అయ్యా వాటిని తెచ్చుకోలేకపోతున్నావు ప్రభా కాబట్టి మీరు చూపించండి అయ్యా ఈ లోకంలో మీరు ఏమి సంపాదించుకోకండి పరలోకంలో సంపాదించుకోండి చెప్పారు ప్రభా ఈ లోకంలో ప్రభావ మేము బ్రతకడానికి సంపాదించుకుని ఆ లోకంలో ప్రభా ఆత్మ రక్షించే బహుమానాన్ని అయ్యా మీరు ఇచ్చే ఆశీర్వాదాన్ని మీరు ఇచ్చే జీవి కిరకాన్ని పొందుకోవడానికి ప్రభావ మమ్మల్ని ఏర్పరచమని ప్రార్థన చేస్తున్నాం అదే విధంగా ఈ కరోనా వ్యాధిని బాధపడుతున్న వారిని అరోనా వ్యాధి నుంచి ప్రభావం కోరుకున్న వారిని ఆయా మీ హస్తాల కన్నా ప్రార్థన చేసినప్పుడు మీరెంత కార్యం చేసి రక్షించారు అట్లాగే రక్షించబడవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రభావారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని అయ్యా వారికి కూడా ప్రభా ఆ అనారోగ్యం నుంచి ప్రభావ విడుదల గ్రహించమని ప్రార్థించు అయ్యా వాతావరణాన్ని మీరు స్వాధీనం చేసుకోండి అయ్యా వర్షానంద ప్రభా కావాల్సిన వర్షపాతాన్ని మీరు అయ్యా అయా కురిపించండి పంటలను గుర్తుపెట్టుకుంటీ అయ్యా కరువును అయా ఇవన్నీ ప్రభా నిశ్చితం ఎలా ఉంటే ఎలా జరగని వాళ్ళ తండ్రి అయ్యా అడుగుతున్నా కార్యం చేసేవాడు అయ్యాధన విని వాడు భయంలో తండ్రి ముఖ్యంగా ప్రభావి మాకందరికీ లోక సంబంధం అయింది కాకుండా ఆయన ప్రభా నిశ్చితమైతే ప్రభు ముఖ్యంగా ఆత్మ ఫలాన్ని ఆత్మవరాలని అయ్యాకు అనుగ్రహించిందని ఆయా భాషలో మాట్లాడే వారాన్ని ప్రభు ఆయన గ్రహించండి ప్రవచించే వారాన్ని మాకు తండ్రి అదేవిధంగా ప్రభు ప్రభుత్వం అన్నిటికన్నా ప్రవచించేవాడు భాషలో మాట్లాడేవాడు వాడు స్వార్థం కోసమేనన్నారు తండ్రి ప్రవచించి వాడు సంఘ అభివృద్ధి కోసం క్షేమం కోసం అన్నారు తండ్రి అట్లాగే స్వస్థత గురించి ప్రభుత్వ అట్లాగే పరిశుద్ధాత్మ ప్రభావన్ని మీరు పొందుకుంటారు అన్నారు ప్రభుత్వ మా గ్రహించమని మీరు సహాయకులుగా ఉండమని తోడుగా నీడుగా ఉండమని ప్రార్థన చేచ్చున్నాం ప్రతి ఒక్క విషయంలో ప్రభు మీరు సహాయకారిగా ఉన్న నడిపించారు ఇంకనూ మీరు తోడుగా ఉండమని అయ్యా ఈ పరిచర్లో ఉన్న బ్రదర్ రవి గారిని చంద్రశేఖర్ గారిని అయ్యా అట్లాగే మన వాళ్ళ విజయ్ గారిని భాస్కర్ గారిని శ్యామ్ సార్ని ఎఫ్రైమ్ సార్ని మనోజ్ గారిని పప్పు గారిని వీరందరినీ మీరు కాపాడమని ప్రార్థన చేయొచ్చున్నాం ఇస్మస్ గారిని మీద నాపం చేసుకోండి తండ్రి వాళ్ళ పరిచయాలని మీద నా పం చేసుకోవాలంటే అయా ఆయన ఉండాలని ఆశపడ్డారు ప్రభా ప్రార్థన ప్రభా అయా ఆశని మీరు ప్రార్థన చేయొచ్చున్నాం ప్రతి విధమైనటువంటి అయా సహాయకులుగా మీరు ఉండమని ఏ సైనాములు తండ్రి పరిశుద్ధుడా మహోన్నతుడానికి వచ్చింది పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వాధికారి సర్వకృపాన్ని దేవి దేవుడు విషయ మీకు వందనాలుగు చదువు ప్రభుత్వ తదితర ఈ జీవితంలో మాకు ప్రసాదించడానికి నేను ఇంత వల్ల తగ్గించుకునే వాళ్ళకి చిన్నది ప్రభావ మీ కృపక మీ కృప మీద ఆధారపడి ఉండవలసింది ఆయన చిన్న తోడుగా నిడుగుండదు ప్రభావం కాపాడుకునే వారంగా ఉండటం చెంది తండ్రి ప్రభావ లోకంలో ఉన్నదన్నీ సో చెత్త ప్రభావం ఆ యొక్క లోకంలో తండ్రి ప్రభావ నేతరాశ శరీరాశ జీవపు లోకంలోకి వెళ్లకుండా తండ్రి ప్రభావ మీ పరిశుద్ధతులను మేము కొనసాగటానికి సహాయం చేయండి చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చిన మాకు మరలా చీకటి అనుభవం రాకుండా సహాయం చేయండి చూడదన్నీగా ఉండండి ప్రభా సహాయం చేయండి ప్రభా ఆయన అయా జీవించ కాలం మీ కొరకు మీ కృపను ఆధారం చేసుకుని ప్రతి వరంగా సహాయం చేయండి ఈయన మన స్వామి వస్త్రమును అయా మాకు కృప చూపించండి అదే విధంగా తండ్రి ఆయన ఏ పాస్టర్ గారు తండ్రి ప్రభా జోసఫ్ కిషోర్ గారు తండ్రి ప్రభ నిద్రించుకున్నాం తండ్రి తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా తన వారిని ఆదరించండి దీవించండి ప్రభా ఆయన కృప చూపించండి ప్రభా సంఘాన్ని ఎట్టి పట్టుకోవాలి తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం వల్ల తండ్రి అదేవిధంగా కోవిడ్తో ఆయన చనిపోయిన కుటుంబాలని దర్శించండి నాయన అదే విధంగా బాధపడుతున్న కోవిడ్ పేషెంట్లని జ్ఞాపకం చేసుకున్నాను ఆయన రక్షణ ప్రభా నైనా యువన బిడ్డల్ని జ్ఞాపకం చేస్తూ ప్రభా వారిని చేతులను బాణము అనుకూల అనేకులకు ప్రకటించి ఆయా సత్యమును వారికి బోధించే ఆ ధైర్యమును వారికి అటువంటి ఆలోచన జ్ఞానము వారికి లేవ లేవనైతే ప్రభా సహాయం చే అదే విధంగా తండ్రి ప్రభా సంగములను బట్టి ప్రార్థిస్తు సంగములు ద్రష్త్వము పాపము ఏరుగు చేస్తూ కనిపిస్తున్నాయి నైనా వాటిని ప్రారం దూరం ప్రభా పాపవాదిని పారదో ఆయన అపవాది క్రింద లయ పరిశ్రమను వేడుకునచ్చు లేదంటే ఇప్పుడు ఆయన మీకు సమస్తము సాధించి బిడ్డల్ని కాపాడు ఆయన వందనాలు స్తోత్రాలు చెల్లించు ఆయన అదే విధంగా ఆ వలస కూలీలను రైతులను జ్ఞాపకం చేసుకున్నాను ఆయన అదే విధంగా ద్వారా జరుగుతున్న సేవనంతటిని జ్ఞాపకం చేస్తుంది ప్రభుత్వం ఆయన కిమ్ ప్రతి సభ్యుల్ని పేరు పేరిన చంద్రశేఖర్ సార్ చక్రవర్తి సార్ని రవి నన్ను జ్ఞాపకం తీసుకుని నలుగురిగా మమ్మల్ని ఈ రోజు ఆయన మీ చిత్రములు ఏర్పరుచున్నాడు దాని పట్టుగా ఉండాల అదేవిధంగా రాలేకపోయినటువంటి ఆయన భాస్కరాని విశ్వనని సామాన్యని జ్ఞాపకం తీసుకుని సంపత్సారిని జ్ఞాపకం తీసుకుని తండ్రి ప్రభుత్వ కులసీమ సార్ని జ్ఞాపకం తీసుకుని ఆయన వారికి ఆయన ఈసరోజు ఆశీర్వాదం దాచు ఆయన ఈసరోజు వారికి తోడుగా నీడ బలపరుతుంది చక్కటి ఆరోగ్యాలు దైచ్చు నాన్న మాతో కూడా మీరు వెళ్ళండి ఎప్పటికీ కాలేజీ నాప్తం చేసుకున్నారు రక్షణ దయచేయండి కృప అ మా నాన్నగారి జీవితంలో కూడా సంపూర్ణ రక్షణను అనుగ్రహించండి ఆయన తోడుగా నేడుగా ఉందని బలపరచు డాష్ వాళ్ళు ముట్టండి సంపూర్ణ స్వస్థి క్రిస్టిన పట్ల మీరు చూపిన కృపకేళు గారు కోల్ తో హాస్పిటల్ లో ఉండగా ఆయనను కూడా తండ్రి ముట్టమని స్వస్థపరచమా అది ప్రభావం అయినా వృద్ధుడిగా ఉంటుంది ఆయనని కనికరించమని వేడుకు తది ప్రభావం మీరు మాయింప పొందమని వేడుకున్నా అదే విధంగా అంశాలన్నిటిని నక్కం చేసుకు నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా రక్షకుడు మీ ప్రికుమారుడు అయిన ఏసుకృష్ణ పరిశుద్ధ నామం ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాను సార్ అమ్మేను ప్రభా పరిశుద్ధిగా గొప్ప దేవ సరవశక్తి సంపూర్ణ మహోనండి శుభ్రీ స్వత్రం అయినా అబ్రహామి గొప్ప దేవ పరిశుభ్రాలైన గడిచిన కాలంతో మమ్మల్ని అందరి ప్రభావంగా కాపాడైనా కృపల్ మమ్మల్ని భద్రపరచుకుని ప్రభు మమ్మల్ని సబ్జీలపై నిలబెట్టుకున్నారైన దివారైనా మీ కృపల్ మమ్మల్ని దాచి పెట్టుకున్నారు ప్రభావ దాన్ని బట్టి వన్ ప్రభు నీకు ఎక్కడ స్థితిమైన సమస్త ఘనత మహిమ ప్రభావం కలిగింది కా తన హృదయ కాలే సమయంలో ప్రభావలో చిన్న మండలాలు తీసుకున్నాడు ఆత్మకార్యం జరిగించిన వస్త్రుకొని మనం తగ్గించుకోలే తగ్గించి జ్యూటీ కలిగి ఉండాలి కలిగి ఉండాలి మీలాంటి మనుషులు అంటే హృదయం మాకు అనుగ్రహించడం ఆదిష్టమైన లోకము ఎంత భయంకరమైన దినాలను కలిగ్వా ఆయన ప్రతి దశ మనుషులు దేశాన్ని కోపం ఆయన ఈశ్వ మనుషులు హరిద్ర జీవిస్తున్న ప్రభావ వారి మధ్యలో జీవిస్తున్న ప్రభావ ఆయన ఇసు ప్రభుత్వం జాగ్రత్తగా పరిశుభ్రంగా జీవించాలని వాళ్ళు ఎలాంటి అహం మీరు సహాయపడండి నా దేవన కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు దీర్ఘ శాంతి వాళ్ళని చూసుకున్న బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయడం నా దేవన ప్రభానికి వందల ప్రభావ మా ఇలా మమ్మల్ని ప్రేమకు దీర్ఘ శాంతి సమాధానం చెప్పి ఎల్లప్పుడు మేము సిద్ధంగా ఉండాలి ప్రవా నూట అభిషేకం కని గురించి నడిపించడం ప్రావిస్తుంది ప్రభా ఆయన కాలంలో ప్రతి ప్రవేశం నెరవేర్తుంది ప్రభావ అన్ని ప్రభావ ప్రతి బిడెలకు ఆ ప్రభావ ఇక సత్యం గ్రహించాల ప్రభావ నీకులు ప్రభావ సరే సత్యంలోకి రావాల ప్రభావ అబద్ధ బోధ నుంచి మతపరమైన జీవితం బిడెల పొందాల ప్రభావ ఇక సత్యం గ్రహించే ప్రభావ అన్నిటిని ప్రకటించాలా శక్తి సరే సత్యంలోకి రావాల ప్రభావ ప్రతి ఒక్కరు ప్రభావ సత్యను ప్రకటించాలా మొదటి నేను ఆసక్తిని ఓ ప్రభుత్వ చివరి వరకు కొనసాగించాలా ఓ ప్రభావ దగ్గర నడిపించాలని కాంట్రీబ్యూషన్ కూడా ప్రభుత్వ సేవకులుగా తయారు కావాలా ప్రభు అన్ని శిష్యులుగా తయారు కావాలా ఈ వాక్యం ప్రకటించి సేవకులుగా వాళ్ళందరూ ప్రభావితం గొప్ప విశిష్టం ప్రభావం తీసుకురామని ప్రధిష్టమైన ప్రతి సంఘం నుంచి ఆయన నా దేవనా ప్రభావ ప్రభావ క్రీస్ ఏదైనా చోటల్లో వాక్యం ప్రకటించబడాలా ఆయన అలాడు కవులు ఏదైతే వాడుకోండి ప్రభావ మేము సిద్ధంగా మీకు చిత్రానికి కనిపెట్టుకోవాలి ప్రభావ దేవా సహాయకులు నడిపించాలని నూతన ఇష్టం పరిశుభ్రులకు కండితో అన్న వాళ్ళు పోటీ ఆశీర్వాదాలు పొందాల సంపూర్ణంగా ప్రభావం స్వీకరించాల ప్రభావతన ప్రభావ యూట్యూబ్ ఛానల్లో ఎంతో మంది ప్రభు వాలు చెప్పబడుతున్న ఆయన ఒక వ్యాఖ్యలు ప్రతి ఒక్కరు ప్రభు వినాలి ప్రభావ ఆయన ఇసుక ప్రపత్తి మీరు ఆకర్షించుకున్న ప్రభావ ఇక కఠిన పద్ధతి స్వీకరించాల ప్రభుత్వం ప్రపంచం అంత వెళ్ళిపోవాలి ప్రభావ అలాంటి ప్రయాసం బోటు ఉన్న ప్రభావ మీరు ఆశ్వాదించడం ప్రాధిష్టమైన అయితే గొప్ప విద్య అను గురించడం ప్రాధిష్టమైన దీని నుంచి కూడా మేము భయపడుకున్న ప్రభావ దీని నుంచి మేము చిట్టించుకున్న ప్రభావం భయపెక్తుల కలిగి ప్రభావ ప్రీతికరమైన ఆయన ఇసుక భయంకరమైన దినాలు దినం నుంచి చదివి గను సమయం కోసం చేసుకుంటున్నా ప్రభావ ప్రతి సమయం ప్రభావ మీరు ఇచ్చే ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాలి దొరికిపోతే మీ సమయం ప్రభావం పట్టుకోని ప్రభావి మై మార్దాన్ని వాడుకోవాలా ఆ రీతి నడిపించడం ప్రారంభిమైన అన్ని పనులున్న ప్రభావ మీరే మాకు సహాయకులు నడిపిస్తున్నీ వన్నా ఇక్కడ కొన్ని బట్టి నీకు వండాలి మాకు అనుభవించిన వన్నా ప్రభావ అయినా ప్రతి దశలో ప్రభావ ప్రతి శ్రమలో కూడా ప్రభావకులు నడిపిస్తున్నారు మీరు విద్య అను గురించిన ప్రభావం మీరు మా ప్రతిజ్ఞ మీరు మా పక్కన ఉన్న ప్రభావ మీ ఆత్మధర్మం నడిపిస్తుంది మీకు అన్నాను ప్రభావిత ఆధారణ సమాధానం నడిపిస్తుంది మీకు అన్నా ప్రభావం దేనించుమానించం చింతా ప్రభావ సమస్తం మీ వల్ల సాధ్యం అనుకో ప్రభావాన్ని తెలియపరిచే ప్రభావ మీకు మహిమార్గమే ముందు అనేక ప్రకటించాలని మీకు సహాయపడండి నా ప్రభావిరాని పెడుకో ప్రభావం రాలేదు ప్రభావానికి కుటుంబాలను జీవించి ఆశ్రదించడానికి ప్రభావ వాళ్ళు ఇంకా ఆత్మీయంగా ఎదుగురాదని సహాయపడండి మీ వాస్తవంగా పెద్దలకు ఆసక్తిగా ఇచ్చేందు ఎక్కడ ఉన్న ప్రభావ మీ వాటిల్లో ఆ బిడ్డలను జీవించాల ప్రభావ మీ సత్యంలో జీవించాల ప్రభావే సహాయకరమైన ప్రాధిస్తాం మధ్యలో మీరు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యాలు చేసిన ప్రభావితని స్వస్థపరిచారీవన గురించి ప్రార్థిస్తాం దేవ బిడ్డ ప్రచంద్ర అభిరామ ప్రభా ప్రభావం ఆయన ఇంకా ఎంతో మంది ప్రభుత్వ బిడ్డల గురించి ప్రార్థించిన ప్రభావ ఆయన ప్రతి ప్రార్థం మీద ఆలోచించే తర్వాత అద్దకాలకు అన్నాడు ప్రభావ ఎంతమంది స్వచ్చత ఏ మహిమాధనక ప్రభావాల తీర్చుకోవడం తర్వా ఆయన విశేషమైన అద్దకాల ప్రభావం అందరి ద్వారా జరిగిన ప్రభావ దేవుడు నిజమైన దేవుడు ఏ స్వీకరిస్తున్నీ స్వీకరించాలా పోటీ అన్నికులు స్వచ్ఛత పొంది ప్రభావం మహిమపరచాల ప్రభావ ఆ కాలంలో జరిగిన ప్రభావ పేదలు ప్రసంగించిన ప్రభావ మూడు వేల మంది రక్షణ ఎంతో మంది రక్షణ పొందిన ప్రభావ అన్నికుల ప్రభావిత చేపడిన ప్రభావ అంటే అభిషేకం మాకు దేనికి రెట్టింపు ప్రాబ్ మేము సేవ చేయాలి ప్రభావం ఎందుకంటే ఈ చివరి టైం ప్రభుత్వం ఎందుకంటే ఇంకా టైం లేదు ప్రభుత్వం సమయం లేదు ప్రభావ చివరి అంచుకొచ్చేసినాం ప్రభావా జాగ్రత్తగా పరిశుద్ధి జీవించాల ప్రభావ రెండు వినయంతో భక్తితో మేము జీవించాలా ప్రభావ సమస్త ప్రవర్తన మేము పరిశుద్ధి జీవించాలా మాలో ఇంకేమైనా బలహీదులతో చూపించాలి ప్రభావ ఉత్పత్తి విచ్చుకోవాలి ప్రభావ కనికరం పొందాలి జీవించాలేవా వైభక్తులు కలిగి జీవించి బిడ్డలగా మనం తయారు చేయడం తర్వా ప్రతి బలం కొట్టి ప్రతి అర్థం కొట్టి ప్రేరే మాకు నిజమైన గురించిన ప్రాధిష్టమైన ప్రభావం కానీ ముందుగా చూపించిన వంగ ప్రతి బిడ్డను ప్రతి మీరు కనిపిస్తున్న ప్రభావతి బిడెన్ మీరు స్వస్థపరచడం ప్రాధిష్టమైన వైరస్ గర్భించిన తర్వాత అయినా ఇస్తే ప్రభావ ప్రతి పిల్లలని స్వర్షపర్చని ప్రభావ అయినా ఇస్తే ప్రభుత్వ హాస్పిటల్స్ లో చివరి బెడ్స్ ఐసోలేషన్ వార్డు లో బయలుపరచుకున్న ప్రభా ఆ డాక్టర్ నర్సులు వార్త ప్రకటించాల ప్రభావ చివరి బెడ్ అనే కానీ ప్రభావం సమర్పించుకోవాలా ప్రతి బిడ్డ మీరు ఆకర్షించుకోవడం ప్రభావ మీరు ఆకర్షించకపోతే అందరు నశించుకో ప్రభావ మీరు ఆకర్షించడం ప్రభావా కనువి కలిగించని ప్రభావం మీరు కనబడి మీరు మాట్లాడాలి దర్శించండి ఆయన మీరు గొప్ప కార్యం జరిగించిన ప్రభావం రక్షణ ప్రణాళికలో ప్రతి పుజన్ నడిపించండి ఒక ప్రభావిత ప్రపంచం అంతా రక్షణ మార్గంలో రావాలా అనేక ప్రభావం తెలుసుకోవాలా పుట్టుకోవాలి బిడ్డ వాళ్ళు అందరూ తెలుసుకోవాలా అందరు రక్షణ పొందాలి విద్యార్థులు మానసిలు విచారణ ఎంతో మంది కాకపోతున్నారు ఎంతో మంది ప్రభు ఇవన్న చెడు ఆలోచనలు చెడు బాన్సలు పరిగే వాళ్ళు చెట్టుమిట్లాడుతున్నారా ఆ బిడ్డల పట్ల కూడా మీరు తల్లిదండ్రి చూపించే ప్రోగ్రాన్ని కూడా మీరు ఒక అనరు నాదేనా ప్రవర్తి కూడా స్వచ్ఛపరచడం ప్రావిష్టమైన రక్షణ స్థలాలకు నడిపించిన తర్వాత నాది ఏమైనా ఆర్థిక పరిస్థితి దిగజారి ప్రాధిష్టమైన నాకు ఏమైనా ఉద్యోగాలు కూడా చాలా మంది అయిన ఉద్యోగాలు ఉద్యోగాలు ఉంటుందని కూడా అనుమానం తెలియన కనిపించండి ఆయన ప్రతి ఉద్యోగాలు ఇచ్చేలా సహాయపడండి మంచి శాలరీలాగే ప్రతి కుటుంబాల కట్టబడాలి ఈ సెట్ లో ప్రతి కుటుంబ రక్షణ వరకు రావాలా సూచించాలా గణపరచాలా ప్రతి కుటుంబాలి గొప్ప గొప్ప సేవకులు రావాలి ప్రకటించాల దర్శించిన ప్రభుత్వం అభిషేకం బలంగా వాడుకోవాలేవకులు ప్రభావం సేవ జీవిత సేవకులు ఎంత కాస్త పది పేరు జ్ఞాపకం చేసుకున్నాయి పట్ల మీరు కలికరి జీపించే తర్వా ఆ బిడ్డలు తిరిగి ఇవ్వాలి రోషం కలిగి జీవించాల ప్రభావ ఒక్క సేవ దేవత చేయాల ప్రభావం మీరు అభిషేకించి మీరు మాట్లాడారు పర్వ మీరు దర్శించమని ప్రారంభిస్తున్నారు వాళ్ళ జీవితంలో ఒకసారి పరిశీలించుకోవాలి మీరు కలిపి కలిగించాలని మీరు దర్శించి మీరు మాట్లాడారు పర్వ దక్షిణ ప్రణాళికలో ఒక అన్నిటి నడిపించాలని ఆ మీరు వాడుకోండి ప్రతి ఏమైనా ప్రత్యేక బంధకాల నుంచి చీకటి కట్ల నుంచి విడిపించమని నా దేవనా ప్రభావం వాడుకోవాలి నేర్చుకోవాలి ప్రభావ అది వృధా అయిపోతుంది ప్రోభా అయినా అది మీ భయం మద్ద వాడుకోలే సహాయపడండి మేము కూడా టెక్నాలి నేర్చుకోవాలి మేము నేర్చుకోవాలి సహాయపడండి అయినా మా ఆసక్తి దైచు అనుకుంటుంది కానీ ముందుకు పోతే క్షమించినంత ఆదిష్టమైన మేము ముందుకు ప్రతి పట్టుదల కలిగి ప్రోభా మేము నేర్చుకోలే సహాయం మాకు అనుగ్రహించిన అదిష్టమైన నాదే వాళ్ళు ప్రభుత్వ గ్రూపుల్ పొత్తు అందరినీ దీనించి ఆశ్రదించండి వాళ్ళ కుటుంబానికి ప్రతి అవసరాలపై మీరు దయచేసిన మీ మాయా మధ్య ప్రతి కుటుంబాన్ని వాడుకొని మీటింగ్ అంత ఆధిపత్యం నుంచి నటించిన ఉన్నాం కదా దాన్ని బట్టి మీకు కృతజ్ఞత తీర్చుకోం క్రవ్వా మీటింగ్ సంపూర్ణంగా ముందుకు తీసుకోవాలన్నా మీరేమి దాన్ని కొనసాగించడం కానీ విశేషమైన ఒక అభ్యుయం జరిగించాయినా అనేకమంది విషయాలు మాకు బయలుపెట్టావా ఆయన ఎన్నెన్నో విషయాలు మాకు మా కను కనులు ఇచ్చారని విషయాలు చూస్తున్నారు కవా నేర్చుకోవాలి ధ్యానించాల ప్రభావ మీకు సహాయపడండి కొట్టి వేస్తే ప్రవాద పరిచయం నడిపించి మీ నామాన్ని మేము తెచ్చుకోవాలి అనేకలు వచ్చేలాగా సహాయపడమని తీసుకురిశుద్ధ నామైన ప్రార్థించండి పక్షు దేవామి వదనాలు అయినా కృపగల తండ్రి వేశారు దేవత శ్రోతాలు వేసయ్యా దర్శన కాలం అంతా మనం సులుసిద్దంగా కాపాడడానికి మీకు ఎంత వదనాలు ప్రభావ తీసుకుని మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు తండ్రి వేసయ్యాక ఈ సమాప్తి వారి భాగాన్ని మేము వచ్చిన ఈ క్షణంలో ముగిస్తుందో మాకు తెలియదు అయినా కానీ ప్రభు మీ కొరకు మమ్మల్ని జీవింపజేస్తున్నందుకు మీకు ఎంత వాదనాలు ఒక పని కొరకు మీరు మమ్మల్ని నిలిపి ఏలియన ఆయనకు మీ శక్తికి మించిన ప్రయాణం ఉందన్నారు ప్రభావ అప్పుడు ప్రభ అవన్నీ ముగించే తర్వాత మంది లోకం పిచ్చి పెట్టమనేది ఒకసారి తెలియదు మాకు చెప్పిస్తున్నాను దాన్ని బట్టి మీకు ముఖ్యంగా ప్రభావ ఇక వైరస్ బాధికలు కూడా చూసినా ప్రార్థిస్తున్నాం నేను వాళ్ళని నిలబెట్టండి స్వతంతరచండి పలు జ్ఞాపకా తీసుకోమని ప్రార్థిస్తున్నాం కనీకరించమని ప్రార్థిష్టం ముఖ్యంగా మీద తండ్రి వారికి తరగండి వాళ్ళకి ఏం కలియదు ప్రభావ కుడి మనుషుల్నే కాదు వాళ్ళని క్షమించండి వారి పాపం క్షమించి అయ్యేటట్టు ఆకర్షించుకోమని ప్రార్థిస్తాం తండ్రి అటువంటి సేవకులను లేవని అటువంటి వాక్యాన్ని ప్రకటించే బిడ్డలు లేవనిస్తాను ప్రేమతో ప్రకటించే బిడ్డలు ఎవరైతే దీనికి భయపడకుండా ధ్యానంగా నిలబడే బిడ్డల ప్రార్థిస్తున్నాం అద్దు ప్రకారం చేసే అటువంటి తన విశేషమైన అభిషేకాలు కలిగించండి తండ్రి స్వసత వరాలు అనుగ్రహించమని అర్థం సంఘాలకి భయంకరమైన వ్యాక్సిన్ కాలంలో ఉండబోతుండీ రెండు రకాల మరి రాబోతుండగా ఉప్రవ సంఘాలను చింతదేసి దాని ప్రధానని ప్రేరించమని ప్రార్థిస్తున్నాం వాక్యాన్ని కూడా ప్రకటించే బిడ్డలను ఆశ్రయించండి సరైన వాక్యాన్ని ప్రకటించేలాగానే ఆగి ఉంటాసి కాకుండా చెప్పి పాటించే వాక్యాన్ని ప్రకటించే అటువంటి అభిషేకాన్ని గురించి మనకు ఆర్థిస్తున్నాం ఆశ్రయించండి ఊపరవాత మీ యొక్క సరి సమయాన్ని గడుపుతున్నారు ప్రభావ తగిన వాళ్ళ ఉద్యోగాలగా వారిని కనుకరించండి వారు ప్రతి పనులు విజయం వేయించండి వారి కుటుంబాలను ఆశ్రయించండి మరి కంచి వ్యక్తి కాపాడమంటూ ఆర్థిస్తున్నాం ఊపిరవతం వరకు అందుకున్నాం అయితే ప్రతి నీళ్ళని తిరుమల అభివృద్ధి పరిచయం ప్రార్థించిన జీతాలలో తిరుమల ప్రతి బిడ్డల్లో జీతాల దుకాలు చేపట్టండి వాళ్ళ చదువుల్లో చేపొచ్చండి జీవన స్త్రీ డాక్స్ విషయాలు చేయపడండి ఉద్యోగాల విషయంలో చేపడండి కెరియర్స్ అనుగ్రహించండి చదువుల మీద కాన్సన్ట్రేట్ చేసుకుని బాగా చదువుకోండి మీ కొరకు సాక్షులు చూపించి అలా నేను ప్రతి బిడ్డలను ఆచరించండి మీరు ఆకర్ కలిసి పచ్చుకొని మీరే మనం ఉండే క్రీస్తు పరిషద్ లాభం ప్రార్థించిన అమ్మ తండ్రి ఆన్లైన్ మనర్ మన ప్రకమైన ఏ శుకు సమాధానం గడిపింపు మనందరికి సదాకాలం తోడైన్ ఆ మేన్ థ్యాంక్ యూ సార్